చాలా కాలం తర్వాత మనం ఇక్కడ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి తిరిగి వచ్చిన కొన్ని కొన్ని సార్లు అది దేవుని కార్యమే అని నిశ్చయితకి రావడానికి ఆ రీతిగా నడిపిస్తూ ఉంటాడు నేను నవ్వుతున్నాను ఎందుకంటే మీరు బాగా అలసిపోతున్నారు కష్టపడుతున్నారు మీ శరీరాలు క్షీణించుతున్నాయి కొంతకాలం రెస్ట్ తీసుకోండి అది దేవుని విధానం కదా మనం బలహీనుల మన ఆయన తెలుసు కాబట్టి ఆయననే బలవంతుడు మనకు ఆయన శక్తి మనకు అవసరం మన శక్తి మనకు చాలా మనం ఏమీ కూడా చేయలేని స్థితిలో ఉంటాం అనేక సార్లు కదా కానీ ఆయన కార్యం సిద్ధింపజేయడానికి వరకు దేవుడు మనని నడిపిస్తూ ఉంటాడు ఈరోజు ఆగస్ట్ ఐదవ తారీఖు రెండు సంవత్సరం ఏ క్యాలెండర్ ప్రకారంగా డబుల్లోను ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఉంటుంది బబులోని క్యాలెండర్ ఎంతమందికి జ్ఞాపకం వచ్చింది వాక్యం హక్కు గ్రంథము బబులోనికి సంబంధించింది అని ఎంతమంది జ్ఞాపకం ఉంది తొమ్మిది గంటల ఈరోజు నేను చెక్ చేసిన ఎందుకంటే ఐదు వారాల తర్వాత తిరిగి వాక్యాన్ని ధ్యానించబోతున్నాము ఇంటికి ఏం జరిగింది తొమ్మిది గంటల వాక్యం ఏముందని తొమ్మిది గంటలు నేను ఎప్పుడు వినాలా ఇప్పుడు ఆ తొమ్మిది గంటల వాక్యాలు వింటే నాకు అంత తొమ్మిది ఎగ్జాక్ట్లీ వన్ డే వన్ డే అంతా ఓపిక ఉందా సరే కనీసం తొమ్మిదవ గంట విన్నాం అనేసి కొంతసేపు విన్నా ఒక అర్ధ గంట సేపు భిన్నా అందులో వాక్యం ఏముందనేసి ఎందుకంటే కనెక్షన్ ఈ రోజు వాక్యానికి ఆ రోజు వాక్యానికి కనెక్షన్ ఉండాలంటే తప్పదు కదా కాబట్టి ఈ రోజు మనము రెండవ అధ్యాయాన్ని ధ్యానించాల అంటే మొదటి అధ్యాయం ఒకటే తొమ్మిది గంటల భాగం తొమ్మిది గంటల రికార్డింగ్స్ ఉన్నాయి ఖాళీ మొదటి అధ్యాయం ఒకటే కానీ రెండవ అధ్యాయంలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు నేను ధ్యానిస్తుంటే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు మనమందరము మనందరికి ఒకటే భావం ఉంటది అక్కడ ధ్యానిస్తున్నట్టే మనందరం ఒకటే కోవకు చెందిన వాళ్ళం అన్న విషయము తిరిగి జ్ఞాపకానికి వస్తా ఉంటది హబకు అంటే అలింగనము లేక అలింగనము చేసుకునివాడు హత్తుకునివాడు అని కూడా అర్థం కదా కాబట్టి హబకుక్కు అనేవాడు ఒక మంచి ప్రవక్త చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త లాగా ఆయన గుర్తింపబడ్డాడు తన సేవా జీవితం ఏరీతిగా ఉందన్న విషయమే మనం మొదటి అధ్యాయం అంతా ధ్యానించడం తొమ్మిది గంటలు ఏ సిస్టర్ అక్కడ ఇది ఇది మేము ఇది పదో కరెక్టే తొమ్మిది వారాలు అయిపోయింది ఇది పదో వారం అంటే పదో భాగం మొదటి అధ్యాయం అంతా హబకు ప్రార్థన ఏమని ప్రార్థన అంటే కొవ్వా ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు నీ బిడ్డలు ఈ రీతిగా జీవిస్తున్నప్పుడు నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని వాక్యము ఏ రీతిగా నిరర్థకమైపోయింది బలాత్కారము దోపిడి అనేవి ఇస్రైల్ పెద్దల మధ్యలో ఉన్నవి అన్న విషయాన్ని మొదటి అధ్యాయము రెండు మూడు వచనాలలో చూపిస్తున్నాడు నేను మొరపెట్టినను నీవు ఎన్నాళ్ళు ఆలకింపక ఉ సరే ఎన్నాళ్ళు అన్నప్పుడు నేను జాగ్రత్తగా వెతికితే దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు ఆయన ప్రార్థన చేసినట్టుందడా ఇరవై సంవత్సరాలు ఆయన ప్రార్థనకి జవాబు లేదు అది నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉండేది ఈరోజు సాయంత్రం అనేక మన ప్రార్థనలు కూడా అరీత ఉంటాయి మనం ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నా కొన్నిటికి జవాబులు దొరకనట్టే ఉంటాయి కదా మీరందరూ వ్యక్తిగతంగా మీ జీవితాలలో కొన్ని విషయాలను అంశాలను పట్టుకొని ప్రార్థన చేస్తా ఉన్నారు సంవత్సరం దొరలిపోతున్నాయి కానీ మీకు విజయం వచ్చిందా అంటే ఓ రీతిగా చెప్పాలంటే జవాబు వచ్చిందా దేవుడి నుంచి ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు అని బాబా ఎంతకాలం నువ్వు మౌనంగా ఉంటావు అని నువ్వు కూడా ప్రార్థన చేస్తా నీ మైండ్ లో ఆ రీతిగా నీ కూడా అక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఎంతక నువ్వు నేను ప్రార్థన చేస్తే వినకుండా మౌనంగా ఉంటావు ఎన్నాళ్ళు ఇరవై సంవత్సరాలు ఉంది అక్కడ ఇరవై సంవత్సరములు ఆయన ఒక అంశం గురించి ప్రార్థన చేస్తుండ్రు ఏ నా అంశం అంటే నా ప్రజలు లేక నీ బిడ్డలు ఏ రీతిగా జీవిస్తుండ్రు అనేది మనం కూడా అదే రీతిగా ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వా ప్రపంచం అంతటా నీ బిడ్డలు ఈ రీతికి ఎందుకు తేరైండ్రు ప్రవ్వా అని మనం ధ్యానిస్తా ఉన్నాం కదా మూడవ వత్సరంలో కూడా అదే విషయం మనం చూసినాం నన్నెందుకు దోషము చుడనిచ్చుచున్నావు బాధ నీ ఊరకయే చుచ్చుచున్నావు దేవుడు ఎందుకు ఊరకనే చూస్తున్నాడు అని ఎందుకు తాళుతున్నాడు వీటన్నిటిని ఈ లోకంలో జరుగుతున్న తిరుగుబాటుతనము ఎందుకు దేవుడు దాన్ని చూస్తా ఉన్నాడు మౌనంగా ఎందుకున్నాడు అన్న విషయాన్ని చూపిస్తుండడు మనం కూడా అదే రీతి అనుకుంటాం కదా ప్రభు ఇంత దుర్మార్గత్వము ప్రపంచంలో జరుగుతా ఎందుకు ప్రభు నువ్వు నిమ్మలంగా ఉన్నావు మాట్లాడకుండా ఉన్నావు నిర్మానుష్యంగా సైలెంట్ గా ఎందుకున్నావు కొన్నిసార్లు మనకి ఏ రీతి ఉంటుంది దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేసిండు మా ప్రార్థనలు వినిపిస్తాడు మా ప్రార్థనలు ఆయన సన్నిధి పోతలేదు మమ్మల్ని తృణీకరించడు అని అనుకుంటా ఉంటాం మనం కానీ ఆ రీతికి ఉండదు ఆయన విధానం ఎందుకంటే అనేక ఆయన దృష్టిలో మన దృష్టిలో టైం ఆపోజిట్గా ఉంటుంది మన దృష్టిలో టైం ఏంటంటే పోతా ఉంది ఇప్పుడు కాలం ఎన్నో సంవత్సరాలు జరిపి అదే మీరు మూడవ అధ్యాయం చూడండి మూడవ అధ్యాయంలో ఆయన ప్రార్థన అట్లనే ఉంటుంది చూడరో సార్ మూడవ అధ్యాయం హబ్బక్కు ప్రవక్త యొక్క చేసిన ప్రార్థన యహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచము సంవత్సరంలో జరుగుచుండగా దానిని తెలియజేయము కోపించు చూనే వాత్సల్యమును జ్ఞాపకమును తెచ్చుకొనుము సంవత్సరం దొరలిపోతున్నాయి అంటే ఆయన ఇరవై సంవత్సరం ప్రార్థన చేసినాక జరిగింది ఇదంతా ఆయన ప్రార్థనకి ఇరవై సంవత్సరాల తర్వాత జవాబు వచ్చింది ఇక్కడే ఉంది ఏమంటాము దైక్యం దైవికమైన జ్ఞానము చాలా మందికి ఏంటంటే ఈరోజు ప్రార్థన చేసే రేపు అయిపోవాలా రేపు పొద్దున కావాలా నాకు ఏమంటే సోమవారం కల్లా నాకు కొన్ని వస్తువులు కావాలా బ్రదర్ ప్రార్థన చేయ బ్రదర్ సోమవారం నేను పలాని ప్రాంతానికి వెళ్తున్నా నాకు విజయం కావాలా అది మన మన ప్లాన్స్ అది కదా కానీ దేవుని ప్లాన్స్ అట్లుండవు ఆయన ఓపికతోని ఎదురు చూస్తుంటాడు ఓపికతోని ఇంకా తాళ్ళుతా ఉంటాడు వరిస్తూనే ఉంటాడు మనల్ని ఎందుకంటే ఇంకా మార్పు చెందుతారేమో ఇంకా తిరిగి వస్తారేమో నా సన్నిధికి అని ఆయన ఓపికతోని ఎదురు చూస్తుంటాడు ఆయన విధానం అది కాబట్టి ఈ ప్రార్థన మొదటి అధ్యాయమంతా ప్రార్థన అధ్యాయ ఏంది ప్రార్థన అంటే ఎంత ఎన్నాళ్లు నువ్వు నీ ప్రజలని భరిస్తావు నీ ప్రజలు అంటే నీ బిడల మధ్యలో దోషము ఎన్నాళ్ళు నన్ను చూడనిచ్చుచున్నావు తర్వాత ఇస్రాయిల్ ప్రజలు ఎట్ట జీవించు మనం కొన్ని గంటలు ధ్యానించినాం మొదటి అధ్యాయంలోని భాగంలో ఇస్రాయల్ ప్రజలు ఏ రీతిగా జీవించు హబకు ఒక ఎక్కడ చూచినను చూడండి ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి జగడములను కలహములను రేగుచున్నవి జగడములు కలహములు నాశనము బాదా ఇవన్నీ కనిపిస్తున్నాయి ఆయనకి అంటే మొత్తము ఆ ఆ రోజు ఇస్రాల్ జీవిత విధానము ఎంతగా దిగజారిపోయింది ఏ స్థితికి దిగజారిపోయింది అన్న విషయాన్ని చూపిస్తున్నాడు సరే ఈ మనము కొన్ని గంటల మీరు హ్రంథంలోని అంతకు ముందు వారల్లో రికార్డింగ్స్ ధ్యానిస్తే ఈ కలహములు జగడములు ఏంది ఆత్మీయ విధానాలను మనం ధ్యానించడం కలహములు జగడములు అంటే నిజంగా కొట్లాడుకునేది కాదు కలహములు జగడములు ఏ రీతి గునే విషయాన్ని మనము ఆత్మీయ దృష్టితో ధ్యానించడం క్రైస్తవ జీవితము ఈ రోజు కలహములతో జగణములతో నిండి ఉన్నది ఓ చెప్తే శారీరకంగా కూడా అది నెరవేరుతుంది కదా ఎక్కడ చూసినా సంగళలో కొట్లాటలు రక్తపాతములు పోలీస్ కేసులు కోర్టు కేసులు సండే పోలీసులు వచ్చి కూర్చుంటే ఆరాధన నడుస్తున్నది నడుస్తులేదు హైదరాబాద్ అని నడుస్తుందిగా కలహములు ఆ రీతి కూడా మనకు కనిపిస్తున్నాయి కానీ దానికంటే ముఖ్యమైనది ఆత్మీయమైన విధానం అది కలహములు జగనములు ఏ రీతిగా క్రైస్తవ సంఘంలో ఉందన్న విషయాన్ని మనము దీర్ఘంగా ధ్యానించడం కొన్ని గంటలు ఇప్పుడు మనం అవన్నీ అంత ధీర్ఘంగా ధ్యానించాం కానీ ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలని మనం బాగా అర్థం చేసుకోవాల కాబట్టి ఏం జరిగింది ఇస్రాయల్ పెద్దల మధ్యలో ఈ రీతిగా ఉన్న స్థితి దీనికి దారి చేసిందంటే నాలుగవ అర్షంలో అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయను న్యాయము ఎన్నడను జరగకుండా మానిపోయను బాగా చేసుకోండి ఎక్కడ కూడా న్యాయం లేదు ఆ కాలంలో నాకు ఈ రోజు కనిపిస్తుంది ఎక్కడ న్యాయం లేదు మీరు కూడా గమనిస్తున్నారు ఈ రోజులలో ఎక్కడ కూడా న్యాయం లేదు మీరు ఏ ఆఫీస్ కన్నా న్యాయం లేదు మీరు పైసలు ఇస్తే గానీ పని కాదు నీవెంత నీతి తరుణం అయినా కానీ నీ దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకోకుండా వాడింటికి వాడు అంతా అన్యాయమే లంచగొండితనం అంతా అన్యాయంతో కూడింది నీకు ఎక్కడ చూసినా అన్యాయమే బాహటంగా దోచుకోవడం మోసపరంగా దోచుకోవడం నీకు తెలియకుండా నేను దోచుకోవడం ఇవన్నీ ఎక్కువైపోయినాయి సరే ఎక్కడైనా మీకు వాగర్థం చేసుకోవాలా ఎక్కడున్నాయి క్రైస్తవ సంఘంలోనే ఉంది ప్రపంచమంతటా అని నేను మీకు ఎన్నిసార్లు చూపించిన ప్రపంచం అంతటా ఎక్కడ ఉందంటే క్రైస్తవ దేశాలలోనే ఉంది సరే ఎవరీతిగా చెప్పాలంటే క్రైస్తవులలోనే ఎక్కువ ఉంది లంచం వాళ్లే ఆడంబరంగా జీవించే వాళ్ళు అన్న విషయాన్ని కాబట్టి వాళ్ళంతా ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేసుకుంటున్నారు వాళ్ళలోనే కలహాలున్నాయి జగడంలో ఉన్నాయి అన్న విషయాన్ని మనకి దేవుడు చూపిస్తున్నాడు కాబట్టి హక్కు ప్రార్థనకి జవాబు దేవుడు ఇచ్చాడు ఎప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుంది అన్న విషయాన్ని ఇక్కడ చూపిస్తాడు చూడాడు ఆరో వసనంలో దేవుడు చెప్తున్నాడు నీ ప్రార్థనే నేను విన్నాను నా బిడ్డలు ఎట్లా జీవిస్తుండ్రో నీకు కనిపించింది నేనే కదా నీకు చూపించింది వాళ్ళ దోషము కాబట్టి నేను ఏం చేయబోతున్నా చూడు అని హబక్కు దేవుడు ఆరోవ వచనంలో జవాబిస్తున్నాడు ఏమని జవాబిస్తున్నాడు ఆలోకించుడి తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని బూది గంథముల వరకు సంచరించుచు ఉద్రేకము గల క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను ఎప్పుడైనా గానీ బాగా అర్థం శత్రువుని రేపేది దేవుడే ఎప్పుడైనా చరిత్రలో ఇది క్రైస్తవులకి ఎప్పటికీ అర్థం కాదు ఎంత కాలం ముగించినా వాళ్ళ వాళ్ళ జీవితంలో ముదిమి దశకు వచ్చినా అంటే వృద్ధాప్యానికి వచ్చినా కూడా వాళ్ళు ఇవి అర్థం చేసుకోలేరు ఎందుకంటే ఆ రీతిగా ఎక్కడ సంఘటనలో ప్రకటించలేరు ఎప్పుడన్నా కానీ శత్రువుని దేవుడు తన పని కొరకు వాడుకుంటాడు విషయాన్ని మనం ఎన్నిసార్లు ఇక్కడ ధ్యానించినాం తిమోతికి రాసిన రెండో పత్రికలు కూడా ఎన్నిసార్లు ధ్యానించడం కదా ఆ ఘనమైన పాత్రలు ఘనమహీనమైన పాత్రల గురించి ఎన్నిసార్లు ధ్యానిస్తా ఉంటాం ఆ పాత్రలన్నీ గొప్పవాని ఇంట్లో ఉంటాయి అంటే దేవుని సన్నిధిలో ఇవన్నీ వాడబడుతున్నాయి అన్న విషయాన్ని ప్రతి పాత్ర ఆయన ఘన కొరికే వాడబడతాయి ఘనహీనమైన పాత్రలు కూడా ఆయన పని కొరికే వాడబడుతున్నాయి అన్న విషయాన్ని మనము ఇక్కడ ఎన్నిసార్లు ధ్యానించినోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనం ఇరవై ఇరవై రెండవ అధ్యాయము రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఇరవై వచనాలలో గొప్పవాణి ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవి మంటివియు కూడా ఉండు సరే ఇవి నాలుగు గుంపులు అని కూడా మీరు అర్థం చేసుకోవాలా వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును చూడండి తిమోతికి పౌలు పత్రిక రాసినప్పుడు పౌలు ఇవన్ని విషయాలు తిమోతికి చెప్తాను తిమోతికి దేవుని వాక్యం చాలా ఆసక్తి ఉంది ఆత్మీయమైన సత్యాలు నేను తెలుసుకోలే అన్న ఆసక్తి తిమోతికి ఉంది కాబట్టి తిమోతికి రెండు పత్రికలు రాసిండే పౌలు ఈ రెండో పత్రికలు దీన్ని విశద్ధీకరిస్తుండడు ఈ విధానం నీకు బాగా అర్థం కాదు తిమోతి ఏంటది గొప్పవాని ఇంట్లో రకరకాల పాత్రలుంటాయి ఆ రకరకాల పాత్రలు అన్ని నాలుగు ఆ నాలుగులో కొన్నింటిని ఘనత కొన్ని ఘనహీనత వాడబడతాయి అన్న విధంగా చెప్తుడు కాబట్టి బంగారము వెండి దేనికి సాదృశ్యం అన్న విషయాల మీద అర్థం చేసుకోవాలా బంగారం ఆయన మహిమకు సాదృశ్యం వెండి కూడా ఆయన మహిమకు సాదృశ్యమే కాబట్టి బంగారం అంటే రాజులు ధరించుకుండే ఆభరణాలు కదా బంగారం అంటే గొప్ప వాళ్ళు ధరించుకుండేది కాబట్టి దేవుని మహిమకు సాదృశ్యం బంగారం కాబట్టి ఆయన మహిమ ఎవరంటే దేవుని బిడలే దేవుని బిడలే బంగారం కాబట్టి దేవుడి బిడల ఉన్న వాళ్ళు కూడా ఘనమైన పాత్రలాగా ఘనహీనమైన పాత్రలాగా వాడబడతారు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నారు దేవుడు అక్కడ మంటివి కర్ర అయితే మీకు బాగా అర్థం కావాల మంటి దేనికి సాదృశ్యం కర్ర దేనికి సాదృశ్యం సరే కర్ర అంటే దాంట్లో జీవం ఉండదు కాబట్టి జీవం లేని మనుషులకి సాదృశ్యం ఎక్కడ ఉన్న వాళ్ళు గొప్పని వానైతే ఉన్నారు ఎక్కడంటే దేవుని మందిరంలోనే ఉన్నారు వాళ్ళ గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు అంటే దేవుడే దేవుని మందిరంలోనే ఈ పాత్రలు అన్నీ ఉన్నాయి కర్రవి ఉన్నాయి మటివి కూడా ఉన్నాయి కాబట్టి మట్టి దేనికి సాదృశ్యం గొప్ప జనానికి సాదృశ్యం ఎప్పుడైనా అది అది విధానం దేవుని విధానం మట్టి గొప్ప జనానికి కర్ర దేనికి సాదృశ్యం జీవం లేని వాళ్ళకు సాదృశ్యం ఎవరు వాళ్ళు క్రూరులు జీవం లేకుంటే క్రూరం అన్నట్టు అంటే సర్పములు తేళ్లకు సాదృశ్యం అనే విషయం మనం అర్థం చేసుకోవాలా కాబట్టి బంగారము వెండి దేవుని బిడలకు సాదృష్టం ఉపవన రీతిగా లక్ష మందికి సాదృశ్యం బంగారం ప్రశస్తమైనది విలువగలది కాబట్టి దేవుడిని ఆ రీతిగా తయారు చేసుకున్నాడు కానీ క్రమేణా జీవితము బంగారం నుంచి వెండికి వెండి నుంచి కర్రకి కర్ర నుంచి మట్టికి కూడా కావచ్చు కానీ మనం మటుకు వాటిల్లో చేరకూడదు అన్న విషయాన్ని దేవుడు ఎన్నిసార్లు మనల్ని హెచ్చరించండి ఇక్కడ కదా కాబట్టి ఈ నాలుగు గుంపులు ఈ నాలుగు రకాల పాత్రలు రెండు గుంపులుగా విభజింపబడడం ఇది ఆశ్చర్యకరమైన వాక్యం వాటిలో కొన్ని ఘనత కొరకు కొన్ని ఘనహీనత కొరకు వినియోగింపబడును అంటే వాడుకోనబడును అది విధానం దేవుంది కాబట్టి కొందరిని దేవుడు అరితిగా వాడుకుంటాడు కొందరిని పనికిరని వాటి పట్ల పనికిరాని వాటి కొరకు వాడుకుంటాడు కొందరిని పనికి వచ్చి వాటి కొరకు వాడుకుంటాడు కాబట్టి మనం ఈ విషయం అర్థం చేసుకోవాలి ప్రవ్వ నేను ఘనహీనమైన పాత్రలాగా ఉండద్దు నన్ను ఘనమైన పాత్రలాగా తయారు చేయ ప్రవ్వ అన్న ప్రార్థన నీకు అవసరం సరే నువ్వు ప్రార్థన చేసినంత మాత్రం సరిపోదు దానికి తగినట్లు కూడా జీవించాలా నువ్వు ఎట్లా ఘనమైన పాత్రలాగా ఉండగలవు పరిశుద్ధంగా ఉండడం ఆయన వాక్యంలో శుద్ధీకరింపడం నేర్చుకోవాలా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి ఎందుకంటే ఈ దిన మనకు చాలా అవసరం ప్రార్థన ఎందుకంటే చాలా భయంకరమైన స్థితికి దిగజారుతున్నాం మనం ఎక్కడ చూడ సమాధానం లేదు ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థ అంత కొలాబ్స్ అవుతుంది కరువు డిక్లేర్ అయిపోయింది దేశంలో ఎంతమంది తెలుసు ఈ దేశంలో కరువు డిక్లేర్ అయిపోయింది అది మనకి ఎప్పుడో చూపించింది దేవుడు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చూస్తున్నాం మనం రాంగ రాగా ఇంకా దిగజారిపోయే స్థితికి మనం వస్తున్నాం కానీ మనం మటుకు చలించము మనం మటుకు జడియము బెదరము దేని విషయంలో చింతించాం ధైర్యంగా ఆయన నిశ్చేత కలిగి మనం ముందు పోతా ఉంటాం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా మీరు పరిగెత్తారు మెల్లగానే నిదానంగానే నడుచుకుంటా వెళ్తారు అన్న విషయాన్ని దేవుడు మనకు హెచ్చరించండి కాబట్టి ఈ లోకం అంత పరిగెత్తుంది ఎక్కడ పరిగెత్తుందో దానికి తెలియనే తెలియదు కాబట్టి ఏ రీతిగా ఈ గుంపులు వాడబడుతున్నాయి అన్న విషయాన్ని మనము తిమ్మతి రాసిన పత్రిక ద్వారా నేర్చుకుంటున్నాము అదే రీతిగా క్రైస్తవ సంఘంలో ఈ గుంపులు ఏ రీతిగా ఉన్నాయన్న విషయాన్ని మనం నేర్చుకుంటున్నాము సరే అబక్కు ప్రార్థన ఆరవ అధ్యయ ఆరవర్షి జవాబిస్తున్నాడు ఎందాక ఈ దోషాన్ని చుడనిస్తున్నావు ప్రవ్వా ఎందాక ఈ బలత్కారము తిరుగుబాటుతనము నీ బిడల మధ్యలో నువ్వు ఉండనిస్తున్నావు ప్రవ్వా అంటే ఏంటంటే ఒకడు తిరుగుబాటుతనం చేస్తున్నప్పుడు ఒకడు బలత్కారం చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు దేవా అని ఈ ప్రవక్త ప్రశ్నిస్తున్నాడు దేవునికి ప్రార్థన రూపకంగా మనం కూడా చూస్తా ఉంటాం ఇప్పుడు ప్రవ్వా నాకు ఎందుకు ఈ శ్రమ అని ప్రార్థన చేస్తా ఉంటావు నేనంత యార్థంగానే ఉన్నాను పరిశుద్ధంగా ఉన్నాను ఎవరికి హాని చేస్తున్నాను కదా మళ్ళీ నాకు ఎందుకు ఈ కష్టం అని నువ్వు ప్రార్థన చేస్తావు బట్ నీకు పెట్టేవాడు ఎవడు కష్టం వాడిని తయారు చేసింది ఎవడు గణహీనంగా ఈ విషయం మీకు బాగా అర్థం కావాలా గణహీనమైన పాత్రలాగా వాడిని తయారు చేసుకున్న నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఎందుకు ప్రవ్వా నువ్వు వాడిని పర్మిట్ చేస్తున్నావు ముఖ్యంగా ఈయన ప్రార్థన చేసే దేవరి గురించి ప్రార్థన తన సొంత ప్రజల గురించి ప్రార్థన చేస్తున్నాడు నా ప్రజలు నా చుట్టాలు ఇంత భయంకరంగా జీవిస్తున్నారు ప్రవ్వా తిరుగుబాటుతనము వాళ్ళలో పాపము దోషముంది ప్రవ్వా అని ఆయన ప్రార్థన చేస్తే ఆరో వర్షంలో దేవుడు జవాబిస్తుండ్రు నీ ప్రార్థనే నేను విన్నాను ఇంతకాలం ఆ ప్రవ నా ప్రార్థనకి ఇంతకాలం పట్టింది జవాబు నేను కొన్నిసార్లు చెప్తున్నాను మీకు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు దాటిపోయింది నా జీవితంలో కొన్ని అంశంల గురించి ప్రార్థన చేయడం ఇప్పటికీ నాకు జవాబు రాలే కానీ విశ్వాసం అక్కడే ఉంది ఖచ్చితంగా జవాబు వస్తుంది అని తప్పకుండా వస్తుంది జవాబు ఈ ప్రవక్త కూడా అంతే ఇరవై సంవత్సరములు ప్రార్థన చేస్తున్నాడు తన ప్రజలను చూస్తున్నాడు ప్రవ్వా నీ ప్రజలు అని చెప్పుకున్న ఈ ప్రజలు ఇంత భయంకరంగా జీవిస్తున్నారు ఇంత పాపంలో జీవిస్తున్నారు మళ్ళీ ఎంత వరకు భరిస్తావు ప్రవ్వా అంటే ఆరో వర్షం చెప్తున్నాడు టైం వచ్చింది ఇప్పుడు ఏందా టైము ఇరవై సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాలు నేను భరించిన వీళ్ళని ఇంతకాలం నేను వీళ్ళకి టైం ఇచ్చిన ఇరవై సంవత్సరాలు టైం ఇచ్చిన ఇప్పటికన్నా మారతరారేమో ఇప్పటికన్నా మారతారేమో అని కాబట్టి ఇప్పుడు నేను నీకు జవాబు ఇస్తున్నా ఏందా జవాబు నీ నీ ప్రజలని లేక నా ప్రజలని నేను శిక్షించబోతున్నాను ఎట్లా శిక్షించబోతున్నాను ప్రపంచమంతట్లో కెల్లా బహు క్రూరమైన జనములను నేను లేపబోతున్నాను ఆ మాట వినగానే హబ్బకుకి చాలా ఆశ్చర్యమే నేను ఏంది దీని గురించి ప్రార్థన చేసినా నువ్వు నాకు ఇస్తున్న జవాబు ఏంది చాలా ఇదే మన బలహీనత నువ్వు ఏమడుగుతున్నావు నీకు ఇవ్వబడిన జవాబు నీకు అంగీకారంగా ఉంటుందా లేదా నువ్వు అనొచ్చు ప్రభా నాక చిన్న మోటార్ సైకిల్ కావాలంటే సైకిల్ ఇస్తే నీకు ఎట్లుంటది నువ్వు అనొచ్చు నాకు ఒక చిన్న కార్ కావాలి ప్రభా అంటే పెద్ద కార్ ఇస్తే ఎట్లుంటది మానవ బలహీనది కదా నువ్వు అడుగుతుంది ఏంది ఆయన ఇచ్చేటి అనేక పర్యాలు మనం ఏం అడుగుతున్నామో మనకు తెలియదు అందుకే ప్రభువు ఒకసారి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసిండు ఒకవేళ మీ మీ పిల్లవాడు మీకు రొట్టెని అడిగితే మీ పిల్లవాడు రొట్టెని అడిగితే రాయిని ఇస్తారా రాయి ఇస్తారా తినం తినరా అనేసి ఒకవేళ మీ పిల్లవాడు చేపనడితే తాముని ఇస్తారా అనడం లేదా చెడ్డవారైన మీరు తల్లిదండ్రులు అదే మాట చెప్పిండ చెడ్డవారైన మీరు మీ పిల్లలకి మంచి ఈవులను ఇవ్వాలనుకున్నప్పుడు తర్లకు మీ తండ్రి మరీ శ్రేష్ఠమైన వాటిని మీకు ఇస్తానడు కదా అదే మనకి ఏందో మనకు తెలియదు నీకు ఏది శ్రేష్టమైన నీకు తెలియదు ఎందుకంటే నువ్వు శరీరంగా జీవిస్తున్నావు ఈ లోకం ని సంపాదించుకోవాలి ఏదో ఆస్తి అంతస్తులు ఏదో సంపాదించుకోవాలి ఏదో సంపాదించుకోవాలన్న బలహీనత మనకు ఉంది కానీ శ్రేష్టమైనవి అవి కావు ఇవన్నీ నశించిపోయాడి కదా ఇవన్నీ క్షయమైనవి అనడు క్షయమైన వాటి కొరకు కష్టపడకూడి అక్షయమైన వాటి కొరకే కష్టపడుడి అని హెచ్చరించినా కూడా క్రైస్తవ జీవితంలో క్షయమైన వాటి పట్లనే ఆసక్తి పొద్దులేస్తే క్షయమైన వాటి వరకే కష్టపడతా ఉంటాం మనం పొద్దు నుంచి సాయంత్రం వరకు నువ్వు కష్టపడుతుంది అంతా పనికిరాని దానికోరు ఎవరు కూడా అక్షయమైన వాటి కొరకు కష్టపడతలేరు అన్న విషయాన్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు ఆయన అందుకే బాధతో ఆ విషయాన్ని హెచ్చరించండి నేను మీకు ఆజ్ఞ ఇస్తున్నా ఏంది ఆజ్ఞ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి అది ఎక్కడి నుంచి వస్తుంది పర్లతో నుంచి వస్తుంది అది ఎక్కడుంది మీ చేతిలోనే ఉంది ఏందది దేవుని వాక్యం ఎవరికి ఆసక్తి లేదు ఈ వాక్యాన్ని ధ్యానించడం ఈ లోకంలో రకరకాల పుస్తకాలు చదువుతారు ఇంత లావులో పుస్తకాలు చదువుతారు కానీ ఈ పుస్తకం మీద ఒక గంట సేపు సమయం గడపండి అంటే ఎవరికి ఓపిక ఉండదు పొద్దున్నేసి టకటకటాగా చదివేస్తాడు లాటరీ సిస్టమ్ లాగా లేక ఏదో ఆచారబద్ధంగా చదవాల కానీ ఆయన ఆయన సమయంలోనే ఆయన మాట్లాడతాడు నీ సమయంలో కాదు ఇరవై సంవత్సరాలు బట్టి ఆయనకు జవాబు ఇవ్వడానికి హబక్కుకు ఇంకెంతకాలం ఇంకెంతకాలం అని ఎదురు చూస్తున్నాడు ఆశ్చర్యమేందంటే ఒక ప్రవక్త అయి ఉండి ఇంకెంతకాలం నా ప్రార్థనకి జవాబివ్వడుతున్నాడు మన జీవితం కూడా అంతే అనేక సార్లు మన ప్రార్థనకి జవాబులు రావు కానీ ఖచ్చితంగా తగిన సమయంలో వస్తాయి ఎందుకంటే నీ దృష్టిలో అది ఆలస్యం కానీ ఆయన దృష్టిలో అది తగిన సమయం ఆయన తగిన సమయం గ్రహించలేని స్థితిలో ఉన్నవు ఎందుకంటే నువ్వు శరీరంగా ఉన్నావు కాబట్టి అందుకే నువ్వు ఆత్మీయంగా తయారైతేనే ఆయన సమయాన్ని నువ్వు కాబట్టి ఆరో వర్షం కష్టపడికి హబక్కు ప్రార్థనకి జవాబు ఇచ్చిన దేవుడు ఏంటంటే ప్రపంచమంతటికెల్లా బహుకూరమైన జనాన్ని నేను వారి ద్వారా నేను ఈ శల్పాలను శిక్షించబోతున్నాను ఎప్పుడైతే కల్దీల పేరు విన్నాడో హబ్బకుకి చాలా షేక్ అయిపోయింది డిస్టర్బ్ అయిపోయింది పోయిపోయి వాళ్ళ కప్పు నేను ప్రార్థన చేసింది ఏంటి నువ్వు ఈ బిడలను మారుస్తావేమో అని కానీ పోయిపోయి కల్దీల కప్పు మీరు చరిత్ర చరిత్ర సారీ చరిత్ర పుస్తకం కూడా కాబట్టి మనం ఇవన్నీ చరిత్రాత్మకంగా జరిగినాయి కాబట్టి మనం వాటిని ఒప్పుకుంటాం ప్రపంచాన్ని చరిత్ర అంటే రెండు పరిపాలించిన రాజ్యాలలో బహుక్రంగా పరిపాలించింది ఐగుప్తు చరిత్రలో దాని తర్వాత ఏం చూస్తాం అషురు అషురు ప్రపంచాన్ని పరిపాలించింది దాని తర్వాత బబులోను ప్రపంచాన్ని పరిపాలించింది దాని తర్వాత పారసిక దేశం లేక పర్షియా అంటారు పారసిక దేశం చివరికి పారసిక దేశం అది రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు నేను చెప్తాను ఇవి నాలుగు దేశాలు ప్రపంచాన్ని పరిపాలించినట్లు చరిత్ర ఉన్నది అది బైబుల్లో కూడా మనం చూస్తా ఉంటాం అయితే బబులోను ఈ నాలుగిట్లో మూడవ దేశం బహు దేశం అని చెప్పబడింది సరే బబులోను రాజులు ఏ రీతిగా జీవించంటే ఈ రోజు మీకు బబులోన్ సంబంధించిన ఒక్క జ్ఞాపకము కూడా గుర్తులు కూడా లేకుండా నిర్మలం చేయబడ్డాయి ఎందుకంటే తర్వాత మనం చూస్తామొచ్చు ఈ ప్రవసాలలో బబులున్ మీదికి దేవుడు అసురులు లేపుతాడు తిరిగి బబులు మీదకి దేవుడు అశ్వరులను లేపి మొత్తం బంసం చేస్తాడు అశుర్యులనా ఐగుప్తులనా మీరు నాకు చెప్పాలా తర్వాత అశ్వరుని లేపుతాడా ఐగుప్తును లేపుతాడా బబులున్ మీదికి అశ్వరేనా అశ్వయులు సింహంల మీద సవారి చేసేవాళ్ళు చరిత్రలో బ్రిటి బీబీసీ మ్యూజియం లో నేను కొన్ని ఇంటర్నెట్ లో చూసిన అశ్వరు రాజులు ఎట్లుంటారు అంటే వాళ్ళ విగ్రహాలుంటాయి అంతకంటే ఏమి ఉంటాయి వాళ్ళ బొమ్మలు ఉంటాయి ఇంకా దానికి సంబంధించిన ఇంకా వేరే హిస్టరీ ఏం లేదు మనకి వాళ్ళు సింహాల మీద యుద్దాలకు బయట అంటే సింహం టేమ్ చేసేవాళ్ళు సింహం మీద యుద్ధం పోతడా గుర్రాల మీద పోతారు ఒంటెల మీద పోతారు ఏనుగుల మీద సవారీ చేసుకుంటే యుద్ధాన్ని పోతారు కానీ సింహాల మీద ఎవరైనా పోతారా అసురీలు మనం చరిత్రలో చూస్తాం అంటే వాడు ఇంకెంత కఠినుడు సింహంని చూస్తూనే గజగజ వణుకుతారు మనుషులు మన సింహం మీద సవారు చేసేవాడు ఇంకెంత కఠినంగా ఉంటాడు అటువంటి వారికి బబులోని అప్పక చెప్తాడు దేవుడు అది కూడా ఇక్కడ ఉంది వాక్యం చరిత్రలో ఇవన్నీ నెరవేర్ణాయి అనే విషయాన్ని కాబట్టి ఆ బబులోనికి దేవుడు లేక కల్దీలు కల్దీలన్న బబులోని అంటే ఒకటి ఒకటే అంటే గ్రహాలని బాగా క్షుణ్ణంగా పరిశోధించే వాళ్ళు అని అర్థం కల్దియా అంటే ఆ రోజులలో ఆ పాదానికి పేరు గ్రహాలన్నీ క్షుణ్ణంగా పరిశోధించే వాళ్ళు లేక నక్షత్రాల వాటిని ఏమంటారు నక్షత్రాలు మూవ్ అయితుంటాయి కదా నక్షత్రముల గమనం కదలిక నక్షత్రం యొక్క కదలికను బట్టి ఏం జరగబోతుందో వాళ్ళు గ్రహించి చెప్పేవాళ్ళు అంత జ్ఞానం గలవారు అంత తెలియగలవారు ఆస్ట్రాలజర్స్ ఏమంటారు వాళ్ళని కదా ఆస్ట్రాలజర్స్ అంటారు కదా కల్దీలు ఆస్ట్రాలజర్స్ కాబట్టి మనము కల్దీయులు రాజు కాలంలో ఆయన దగ్గర మంచి మంచి పొజిషన్స్ ఉంటారు ఆ రాజుకి అన్ని ఐడియాస్ ఇస్తా ఉంటారు అన్ని సలహాలు ఇస్తా ఉంటారు ఈ నక్షత్రం ప్రకారంగా ఈ రీతి గుండబోతుంది మన దేశం ఈ నక్షత్రాల కదలికను బట్టి మనం ప్రపంచాన్ని ఏరీతిగా పరిపాలించబోతున్నాం మనది ఇంకా గొప్ప రాజ్యం కాబోతుంది ఇట్లాంటి అన్ని రాబోదిన ఏం జరగబోతున్నాయో అవన్నీ చెప్పారు మనుషులకి బలహీనత కదా రేపు ఏం జరుగుతుందో అని తెలుసుకోవాలన్న బలహీనత మనకి ఎక్కువ ఉంటది కానీ బైబుల్లో చాలా తేటగా ఉంది ప్రభు చెప్పింది దీని గురించి కూడా మనం చింతించద్దు ఏనాటి కీడు ఆనాడే చాలును కాబట్టి రేపటి గురించి చింత్ ఎందుకంటే రేపు దాని గురించి అదే చింతించుదంటే మనము ఈ రోజు గురించి ఆలోచించాలా అనుంది వాక్యం క్రైస్తవ జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి మనం రేపటి గురించి చింతించొద్దు ఈ రోజు గురించే ఆలోచించాలా అంటే ఈ రోజు నీ పని ముగించుకోవాలా ఈ రోజు నీ కర్తవ్యాన్ని ముగించుకోవాలా అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది కాబట్టి కల్దీలని దేవుడు ఇస్సల్ పెద్దల మీదకి శిక్షకు లేపబోతున్నాడు కానీ ఎప్పుడైతే ఆ మాట విన్నాడో హి చాలా భయమేసిపోయింది ఎందుకు బ్రవ్వాళ్ళని లేపుతున్నావు నేను అడిగింది ఏంది నువ్వు ఇస్తున్న జవాబు ఏంది కాబట్టి మన ప్రార్థనలకి జవాబు కరెక్ట్ గా ఉంటది నీ యొక్క ఆలోచనలో చొప్పున దాన్ని నువ్వు అర్థం చేసుకో ఎప్పుడు మనము ఆయన ఆలోచనలకు చోటు ఆయన ఆలోచనలకి చోటు నీ ప్రార్థనకి జవాబిచ్చిండు సరే డబ్బులో ఎందుకు లేపిండు మరి కఠినమైన వాళ్ళు కదా బాగా అర్థం చేసుకోండి ఇస్రాయల్ ప్రజలు మంచి వాళ్ళు అయితే కఠినే ఎందుకు అపాగిస్తాడు బాగా అర్థం చేసుకోండి ఇస్రాయిల్ ప్రజలు చాలా కఠినలు అని రెండు మూడు వసలల్లో ధ్యానించినాం వాళ్ళు ఎంత భయంకరంగా జీవించిండ్రు అన్న విషయాన్ని ధ్యానిస్తున్నాం కాబట్టి మరి వారి కంటే మరీ లేపుతున్నాడు దేవుడు అది విధానం ఆయన ఆయన తీరు హృదయాలని తీర్పు తీర్చాలంటే ఎట్లా తీర్పు తీర్చాలా వారి మీదకి మరీ కఠినమైన వారిని దేవుడు తీరు లేపుతున్నాడు బౌలున్ని రేపింది నేనే అని చెప్తున్నాడు అశ్వ రేపింది నేనే అంటున్నాడు నెబుకద్జర్ని రేపింది నేనే అంటున్నాడు ఆయన విధానం అది దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా ఎందుకు రేపుతుండే దేవుని బిడ్డలు తిరుగుబాటుతనం చేసినప్పుడు సరే చూడండి బాగా చేసుకోండి నీ సొంత స్నేహితుడు నీతో పాటు తిరిగి నీతో పాటు కూర్చొని నీతో పాటు అన్నం తిన్నవాడు నీకు తిరుగుబాటుతనం చేస్తే నీ పరిస్థితి ఏం కావాలీ నువ్వు ఎట్లా ఎట్లా దాన్ని స్వీకరిస్తావు పర్లేదులే అంటవా నువ్వు దాన్ని భరించలే నీకు రాతనంత నిద్ర రాదు అరేవాడు నాకు ఎంత క్లోజ్ ఉన్నాడు వాడు నాకు తిరుగుబాటుతనం చేసిండని అంటావాద నువ్వు ఇక దాని గురించి ఊహి ఇంకా ఆలోచిస్తూనే ఉంటావు రాత్రి అంతా మళ్ళా తెల్లవారంతా ఆలోచిస్తావు మళ్ళా దే అంతా ఆలోచిస్తావుంటావు కొంతకాలం వరకు ఆలోచిస్తావు వీడు అట్లా చేసి వీడు ఎట్లా చేసిండని కాదా దావేది రాజు తన సొంత కుమారుడు గురించి అన్నాడు కదా ఏమన్నాడు చెప్పండి తన సొంత కుమారుడు గురించి అన్నాడైనా తన సొంత కుమారుడు తనని చంపడానికి బయలుదేరినప్పుడు ఏమన్నాడు అదొకటి నా సొంత కుమారుడే నన్ను తనడానికి లేచిండు అంటాడు అది భరించరానిది సొంత కుమారుడే తన్ని తనడానికి లేచిండు అన్నప్పుడు భరించరాని వేదన బాధ ఇప్పుడు బాగా అర్థం చేసుకోడు దేవుడు ఎందుకు అంతగా బాధపడుతున్నాడు తన సొంత ప్రజలు తను కనిన వారు తనకు తిరుగుబాటు తనం చేసినప్పుడు ఎట్లా భరించగలడు ఇరవై సంవత్సరంలు ఓర్చుకున్నాడు ఇరవై సంవత్సరాలు కూడా వాళ్ళు మారకపోవడం వలన ఆయన తీర్పు ఏ రీతి ఉంటుంది కదా నాక్ బేగు చాలా జ్ఞాపకం ఉంది చిన్నప్పుడు మేము మా ఇంటి ఎదురంగా ఒక చిన్న గుడిసెలు అది స్లంలాగా ఉండేది ఒక ఆయుధారు గుడిసెలు ఉండేది అంతే అక్కడ పిల్లలంతా గోటీలు ఆడుతుంటే సరే నేను గుడిసెల్ల గురించి తక్కువ మాట్లాడతాను నేను బాగా అర్థం చేసుకోండి వాళ్ళు గోటిలాడుతుంటే నాకు కూడా గోటులాడడం చాలా ఇష్టం నేను పోయి మంచి గోటులాడి నిన్ను గోటీలు గెలుచుకున్న చెట్టు వాళ్ళ దగ్గర పోయి గోట్లాడేస్తే ఆ సాయంత్రం నన్ను భయంకరంగా కొట్టేటోడు మన ఆయన అవన్నీ పడేసేటోడు బయట నువ్వు గోటిలాడితే నువ్వు వాళ్ళలాగానే ఉండిపోతావు నువ్వు చదువుకోవాలా ఆయన ఆయన మంచి మాటలు చెప్పేటోడు కానీ నేను చెడిపోతుందనేమో అనిషి భయం దేవుని హృదయం కూడా అంతే కదా తండ్రి హృదయమే కదా తన పిల్లలు చెడిపోతుంటే తను భరించలేడు కాబట్టి శిక్షిస్తాడు కొడతాడు నన్ను ఒకటేసారి కొట్టిండడు మా నాయన నా లైఫ్ లో ఒకటేసారి కొట్టిండే తర్వాత మళ్ళీ ఎప్పుడు కొట్టలే అంటే ఒక దెబ్బకి బుద్ధి తెచ్చుకున్నాను నేను అంతే తేడా అంతే ఒక దెబ్బకే బుద్ధి తెచ్చుకున్నాను అంతే ఆ రీతిగా మా మా అనదమ్ముళ్ళు విపరీతంగా దెబ్బలు తినారు ఆయన చేతిలో ఆయన చాలా కఠినంగా ట్రీట్ చేసేటాడు పిల్లల్ని బుల్ వర్కర్ అయినా ఎక్సర్సైజ్ చేస్తాడు ఇట్లా మా ఫాదర్ కాదు బుల్ వర్కర్ ఎట్టర్ ఇట్లా రెండు స్ప్రింగ్స్ ఉంటాయి ఇట్లా చేసేటోడైనా ఎక్సర్సైజ్ చేస్తాడు ఆ ఇంతింత లావ్ ఉంటాయి స్ప్రింగ్స్ ఇట్లా రెండు చేతులు పెట్టి ఇట్లా స్ట్రెచ్ చేయాల ఆర్మ్స్ బిల్డింగ్ అట్లాంటివి చేస్తాడు ఆయన ఆ రోజు గురించి మాట్లాడుతాన్ని ఒకసారి ఆ బుల్ వర్కర్ తను మా అన్నని కొడితే ఈ పంత వాష్ పోయింది అన్ని ఊడిపోయినాయి స్ప్రింగ్స్ అంత కఠినంగా శిక్షించేవాడు ఆయన శిక్ష ఎటుటతో ఎవరికి అర్థం కాదు ఒకసారి కొట్టకుండా బయటికి వెళ్ళగొట్టి ఇంటి తలమే వేస్తాడు రాత్రి సలికి నువ్వు బయటనే ఉండాలా ఒకసారి బట్టలు ఇప్పించేసి బట్టలు ఇప్పేసి బయటికి పంపించేస్తాడు అంత కఠినంగా ఉంటేట్టాడు మన ఆయన కానీ ఎప్పుడైతే ప్రభు నమ్ముకున్నాడో సంపూర్ణంగా ఆయనలో సాధువు జీవితం వచ్చేసింది ఆయన కొట్టడము తిట్టడం అన్ని మారిపోయింది ఆయనలో కోపమున్నప్పుడు నిజంగా దయముందేమో అనిపించండి ఎప్పుడైతే ఏసుని సంపూర్ణంగా నమ్ముకొని ఆయన దేవుని సేవ చేసి అనేక ప్రాంతాలపై సువార్త ప్రకటించే కాలము ఆయనకి ఎన్నెన్నో వివే వివేచిన వారాలు దేవుడు అనుగ్రహించింది ఆయన జీవితం సంపూర్ణంగా మారిపోయింది ఆయన సేవా జీవితంలో అద్భుతాలు జరగడం అవన్నీ విన్నప్పుడంతా ఆశ్చర్యకరంగా ఉంటది ఎందుకంటే ఆయన చనిపోకముందు ఎక్కువ మేమిద్దరం సేవ పోయే వాళ్ళం నాయంట మోటార్ సైకిల్ మీకు కూర్చోపోయి దింటేవాడిని సేవలో ఆయన ఎక్కడైనా వాక్యం చెప్తుంటే నేను కూర్చొని వినేవాడిని నేను ఎక్కడైనా వాక్యం చెప్తుంటే ఆడియన్స్ లో కూర్చొని వినేవాడు ఇంటికి వచ్చి చెప్పేవాడు నువ్వు చెప్పే వాక్యం తప్పు అని నన్ను కరెక్షన్ చేసేవాడు అటువంటి ఆత్మీయమైన సంబంధం కూడా నాకు మా ఫాదర్ కు ఉండేది సరే నేను ఏదో ఆయన గురించి గొప్పగా ఏం చెప్తలేను గాని ఆయన కష్టపడి సేవ చేసి ఆయన మరణించేంత వరకు సేవ చేసిండి ఆయన మరణం మందిరంలోనే అయింది సువార్త ప్రకటించి ఏ స్తో తిరిగి వస్తున్నాడు అని చెప్పిన వాక్యం తర్వాత ఆయన మరణించింది వాక్యం అయిపోయింది అందరు చర్చలో ఉన్నారు ఆ చర్చలో అక్కడే వాడు చనిపోయింది ఆయన ఆయన ఆయన చెప్పిండు ఆ నెలల ముందే నేను చనిపోబోతున్నాను అనిష్ ఆ విధానంగా నేను దేవుని సేవలోనే చనిపోతా అని చెప్పిండు దాని ప్రకారంగా చనిపోయాడు ఆయన పని ముగించుకోండు కాబట్టి ఒక లెసన్ నేర్చుకోవాల్సింది మన పని కూడా మనం ముగించుకోవాలి కానీ ముగించుకోక ఈ విషయాలు నేర్చుకోవాలి ఏందో విషయాలు బా దేవుడు లేపబోతున్నాడు సరే నాకు ఇది ఈ రోజు సాయంత్రం నేను కొంత దీర్ఘంగా ధ్యానిస్తుంటే ఈ విషయాలు నాకు అర్థమైనాయి హబక్కు ఎందుకు ప్రభా నువ్వు కల్దిన లేపుతున్నావు అంటే దానికి జవాబు ఇచ్చిండి ఇక్కడ రెండవ అధ్యాయం అంతా చహా మటుకు మనం కూడా ఈ రీతికుంటాం నా ప్రార్థన అయిపోయింది ఇప్పుడు నేను పోయి గోడ మీద కూర్చుంటా యోన జ్ఞాపకం వచ్చిండీ కొన్ని నెలల కొన్ని లేక ఒక సంవత్సరం మనం ధ్యానించినాం యోన గురించి ఇక్కడ యోన కూడా ఒక మంచి ప్రవక్త దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాడు కానీ నినివేకి దేవుడు తీర్పు తీర్చాలా నినివేని శిక్షించాలా అని ఆయన ఏం చేసిండు ఒక కొండ మీద పోయి కూర్చుండ కొండ మీద కూర్చొని ఇప్పుడు శిక్ష వస్తుందేమో పైనుంచి అగ్ని పడుతుందేమో లేక తుఫాను కొట్టుకోబోద్దేమో పట్టణం అది పెద్ద పట్టణం గొప్ప పట్నం వర్తకంతో నిండిన పట్టణం అది చాలా రిచ్ పట్టణం ఆ నినివే పట్నం మొత్తము ఆయన కూర్చొని ఎదురు చూస్తున్నాడు అట్లనే చూడండి ఈ ప్రవక్త కూడా ఎదురు చూస్తున్నాడు రెండో అద్యం చూడండి ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదము విషయమై నేనేమి చెప్పుతునో చూచుటకై నేను నా కావలి స్థలము మీరు బాగా అర్థం చేసుకోవాలి కావాలి స్థలం అంటే ఏందో పాత నిబంధన కాలంలో కావాలి స్థలం అంటే ఆ ప్రాకారం ఉంటది కోట కోట ప్రాకారం మీద ఒక పిల్లర్ లాగుంటది బుర్జు లాగుంటది ఆ పిల్లర్ మీద పోయి కూర్చుంటుంటే కావాలి వాళ్ళు కూర్చొని దూరం నుంచి ఎవరైనా శత్రు రాజులు వస్తున్నారా లేక గుర్రాల మీద ఎవరైనా శత్రులు వస్తున్నారా అవి గమనించి లోపల శబ్దం చేసి అందర్నీ హెచ్చరిస్తాడు శత్రులు రాబోతున్నారు త్వరగా అంతరిశిపడండి యుద్ధానికి మీ జీవితాలు మీరు కాపాడుకోండి అని హెచ్చరించేవాడు కావలివాడు కాబట్టి ఈయన ఒక కావాలి స్థలం మీద కూర్చుండు బాగా అర్థం చేసుకోడు సేవ జీవితంలో నువ్వు కావలి వాడి వాడిలాగా ఉండాలా అంతేగాని ఉత్తగా కూర్చునేది కాదు ఈరోజు క్రైస్తవ జీవితం ఎందుకు బలహీనంగా ఉందంటే పై కూర్చుంటా నేను పైన నా కూడా అప్పుడప్పుడు బోస్ట్ ఇంటి మీద పై కూర్చుంటావు ఒక్కండి నేను కానీ లాస్ట్ ఐదు వారాల నుంచి నేను ఉత్తగ కూర్చుంటున్నా పైన పై అది తప్పు ఒక టైం వస్తే నువ్వు కేకలు వేయాలా కావాలి వాడు కేకలు వేయాలా నీ జీవిత విధానం నిలబడి ఏం చేస్తున్నా నేను ఇక నిలబడి కేకలు వేస్తున్నా ఏంది హెచ్చరిక కేకలు నువ్వు సింహలే గర్జించు కేకలు వేయాలా అన్న విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ ప్రవక్త ఏం చేస్తున్నావు చూడండి నేను ఇరవై సంవత్సరాలు ప్రార్థన చేసినా ఇదనేమో కల్దీలని లేపుతా అంటున్నాడు ఇప్పుడు నేను పోయి చూస్తా కల్దీలు ఎట్లొస్తారో నేను పోయి కూర్చుంటా అక్కడ కుర్చీ మీద కల్దీల్ ఎట్లొస్తారో నేను అది గమనిస్తా సినిమా చూస్తా ఇది బలహీనమైన జీవితం క్రైస్తవ జీవితంలో నేను సినిమా చూస్తా అనేది బలహీనమైన జీవితం నువ్వు సినిమా చూసేది కాదు నువ్వు యాక్ట్ చేయాలా నువ్వు ఒక పాత్ర వహించాలా లేకపోతే ఆటోమేటిక్ నువ్వు ఒక పాత్ర వహించాల్సి వస్తుంది ఏదో ఒక పాత్ర నీకు బలవంతం మీద అప్పగించబడతది లేకపోతే నువ్వు తీర్మానించుకుంటే నీకు ఒక పాత్ర ఇస్తాడు దేవుడు లేకపోతే ఆటోమేటిక్ నువ్వు ఒక పాత్ర వహించాల్సి వస్తుంది లేక సర్పమన్న నువ్వు తేలన కావచ్చు ఆత్మీయ దృష్టితో అర్థం చేసుకుంటే నేను ఏదో ఒక గుంపులో పడేస్తాడు లేకుంటే గొప్పజనలో పడేస్తాడు ఈ గుంపులను ఉండకుండా ఉండాలంటే నువ్వు తీర్మనించుకో నువ్వు ఏ యాక్ట్ పాటించబోతున్నావు ఈ ప్రవక్త లేక యోనాలాగా లాగా పోయి కొండ మీద కూర్చొని ఎప్పుడొస్తుంది అగ్ని ఆ పట్టణం మీద బడి మొత్తం కాల్చేస్తుందేమో అని ఎదురు చూసిందా అట్లనే ఈ ప్రవక్త కూడా చూడండి దేవుడు ఏరితిగా నాకు ఇది చూపిస్తాడు నా వాదం విషయమై నేనేమి చెప్పుదనో చూచటకై నేను నా కావాలి స్థలం మీదను గోపురము మీదను కనిపెట్టుకుని ఇందుననుకోనగా పైన పోయి కూర్చుండు గోడ మీద పోయి కూర్చుండు ఇప్పుడు ఏం జరగబోతుంది ఈ పట్టణానికి చూద్దాం ఈ దేశానికి నా ప్రజలకి ఏ రీతిగా శిక్ష రాబోతుంది కల్దీలు ఎట్లా వస్తారు బబులూనులు ఎట్ల వస్తారు చూసామని ఆయన కూర్చున్నప్పుడు దేవుడు జవాబిస్తున్నాడు రెండవ వస్తుంది ఇహోవా ఇలాగూ సెలవిచ్చను చదువువాడు పరిగెత్తచ్చు చదువా వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా వ్రాయము కాబట్టి నాకు ఇప్పుడు బాగా అర్థమైతుంది ఇది ప్రవచనము దర్శనీతిగా దేవుడు బయలుపరిచినప్పుడు ఆయన పలక మీద రాసేడు సరే ఆ రోజు పలకలు వేరే ఈ రోజు పలకలు వేరే ఆర్కియాలజీ స్టడీస్ లో చూపిస్తారు పలకలు అంటే రాతి పలకలుంటాయి ఇట్లా విడల్పు రాతి పలకలు ఆ రాతి పలకల మీద రాసేటోళ్ళు అంటే చెక్కటోల్ చెన్ని సుత్తి పెట్టి చెకెటోల్ అక్షరాలు ఎందుకంటే ఆ రోజుల్లో మన్లాగా సొఫిస్టికేటెడ్ గా పేపర్ పలక చాట్ పీస్ అట్లాంటివి లేకుండే పలక అంటే మనకి పలక అంటే నల్ల బండ ఉంటది దానికి చుట్టూ రెండు చెక్క ముక్కలు కొట్టేసి పిల్లలకిస్తే వాళ్ళు రాసుకుంటారు చాక్పీస్ పెట్టుకొని అది పలక మన దృష్టిలో కానీ వేల సంవత్సరాల పలక అంటే రాతి పలకలు ఆ రాయి పలక మీద ఆయన రాసేవాడు ఆ సుతీ కొట్టుకుంటా చెన్నీ పెట్టి సన్న చెన్నీ పెట్టి అక్షరాలు కొట్టుకుంటా చాలా కష్టంతో కూడింది కానీ త్వర త్వరగా కొట్టమన్నాడు కాబట్టి ఈ ప్రవక్త త్వర తరగా త్వర తరగా రాసిన వాటిని ఆయనకి దేవుడు చెప్పిన వాక్యాలన్నీ అదే నాకు ఆశ్చర్యకరం ఇన్ని వాక్యాలు దేవుడు చెప్పిండు ఇవి ఇంత జాగ్రత్తగా ఎందుకు ఇలా ఇమర్చబడినాయి మన చేతిలో ఉందంటే సంపూర్ణమైనది ఇది ఇన్ని సమస్యలైనా గానీ ఎందుకు ఇంతగా దాచబడింది వేరే గ్రంథాలని కనిపించవు అన్ని శిథిలం అయిపోయినాయి చరిత్రలో అన్ని నీకే గ్రంథం లేదు ఈరోజు ఈ ఒక గ్రంథం ఎందుకు ఇంత జాగ్రత్తగా ఎత్తిపెట్టిండే నీ కాలంలో ఇవన్నీ నెరవేరబోతున్నాయి కాబట్టి నువ్వు వీటిని చదివి గ్రహించలా అందుకు రాయమన్నాడు ఈ ప్రవక్త కాబట్టి ఈ ప్రవక్త వాటి అన్నింటిని రాసింది చూడండి ఏమన్నా రాసింది చదువు పరిగెత్తుచు చదువు వీలు నీవు ఆ దర్శన విషయమును కలక మీద స్పష్టముగా వ్రాయుము ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును సమాప్త మగుటకై ఇవన్నీ నువ్వు ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినావు ఇప్పుడు నేను జవాబిస్తున్నా నువ్వు అనొచ్చి ఇరవై సంవత్సరం తర్వాత జవాబిస్తున్నావు అంటే నా దృష్టిలో ఇరవై సంవత్సరములు ఒక దినంతో సమనం అనదా లేదా ఎక్కడన్నాడు పేదృరాష్ట్ర పత్రిక చూడండి పేతుర రాష్ట్ర పత్రిక రెండవ పత్రిక మూడవ అధ్యాయం పేదృరా పత్రిక రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం ప్రియులారా ఒక సంగతి మర్చిపోకూడి మనం మర్చిపోదంటున్నాడు ఏందా సంగతి చూడండి ఏలేనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరంలో వలను